ప్రార్థన పరిశుధుడ పరిశుద్ధుడా ప్రార్థన ప్రభావం మీకు తెలియగా ప్రేమిస్తున్న మా ఎవరిలోకి తండ్రి స్తోత్రం నేనే ప్రచు స్తోత్రాలు నేను ప్రచేవా నీకంటే గొప్ప దేవుడు ఈ లోకల్లో ఎవరిలో నేను ప్రభావిస్తే ఈ దినమంతే ప్రభావ కాచి కాపాడి ప్రత్యేక బిడ్డన్ ప్రభావ నీరే దాచి బరుపచిన విధానం అంతటిని బట్టి కూడా నేనా నీ బంగారు పదాలకు నేను ఏ బిడ్డ ఏ సమస్యతో ఏ కష్టంతో ఉన్నాడు ప్రభా ప్రతి ఒక్క బిడ్డను ముట్టని నేనా తాకనే నైనా వాళ్ళకున్న కరల వాళ్ళకున్న బాధలని తీర్చి ప్రభా ని బంగరమైన రికల దాచి బరిపచ్చు అడుగుతున్నాను ప్రభా ఏ సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను తీర్చిమని అడుగుతున్నాను ప్రభా నీకే వెళ్ళదు వందనాలి ప్రభావ నీకంటే గొప్ప బిడ్డ లోకల్లో ఎవరు లేరునైనా ప్రభావిస్తుంది ప్రతి ఒక్క బిడ్డని ముట్టని నేనా తాకనే నైనా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా ముట్టండి ప్రభా చదువుకున్న బిడ్డలకు నైనా నీ జ్ఞానాన్ని నీ తెలివిని వాళ్ళకు అనుగ్రహించినైనా వాళ్ళ జ్ఞానం కాకుండా ప్రభా నీ జ్ఞానాన్ని వాళ్ళకి ఇవ్వమని అడుగుతున్నాను ప్రభా ప్రతి ఒక్క బిడ్డను ముట్టను ప్రభా ఇంకా ఎవరైతే రాలేరు ప్రభా వాళ్ళ పనులను ముగించుకొని ప్రభా నన్నిధానానికి త్వరగా వచ్చేటకు సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశరించింది ప్రభా రానున్న వారిని కూడా ముట్టండి ప్రభా వాళ్ళని దీవించి ఆశ్రయించి నీ మెండైనా నిండైన దీవెనలు మా పైన కుమ్మరించమని వేడుకుంటున్నాను తండ్రి ఆమె అందరి అలాగే దేవునికి కూడా కృతజ్ఞతలు ప్రైజ్ లాడ్ బ్రదర్ మీరు పాట పాడండి సిస్టర్ అందరికీ పాడుతున్నాను సిస్టర్ యో దాస్తుతి గోత్రపు సింహమా ేషయ్యా ఆత్మీయ ప్రగతి నిస్వాదీనమా యోధాస్తితిగోత్రపుంహమాయ్యా ఆత్మీయ ప్రగతి నిస్వాదీనమా నీవే కదరాధనా నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తు ఆరాధనా ఆరాధనా స్తు ఆరాధనా నీవే కదా నా ఆరాధనా ఆరాదనస్తుతిదన ఆరాదనస్తుతిదన యోగాస్తుతి గోత్రపు సింహమా య్యా ఆత్మీయ ప్రగతి నిస్వాదీనమా యోదా స్తుపు సింహమా ఏమీయ ప్రగతి నిస్వాదీనమా నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనీ అహమును అనచి అధికారులను అదముల చేసిన నీకు నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనీ అహమును అనచి అధికారులను అదముల చేసిన నీకు అసాధ్యమీ నదీ మున్నది అసాధ్యమీ నదీ మున్నది అసాధ్యమీ నదీ మున్నది అసాధ్యమీ నదీ మున్నది యుదా స్తుపు సింహమా ఆత్మీయ ప్రగతి నిస్వాదీనమా యు స్ గోత్రపు సింహమా ఏసయ్యా ఆత్మీయ ప్రగతి నిస్వాదీనమా రణాల కై నాదికు దెసలన్ని నీవేనీ అనతి కాలన ప్రదమా ఫలముగా పాక్వ పరచిన నీకు నీ నీతి కిరణాలకై నాదికు దెసలన్నీ నీవేనీ అనాతి కాలన ప్రథమా ఫలముగా పాక్వ పరచిన నీకు అసాధ్యమై నది ఏమున్నది మ నదీ మున్నది అసాధ్యమీ నది మున్నది అసాధ్యమీ నదే మున్నది గోత్రపు సింహమా య్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాదీనమా నీ వారసాత్వము నా జయము కోరింది నీవేననీ అత్యున్నతమైన సింహాసనమును నాకి చుటలో నీకు నీ వారసాత్వముకై నా జయము కోరింది నీవేననీ అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీకు అసాధ్యమైనది ఏ మున్నది అసాధ్యమైనది ఏ మున్నది అసాధ్యమై నదియే మున్నది ూ స్తుగోత్రపుసింహమా ఏ నత్మీయ ప్రగతి ని స్వాదీనమా నా నరాధనా నీవే కదనా ఆరాధన ఆరాధనా స్తతి ఆరాధనా ఆరాధనా స్తురాధనా నీవే కదనాధన నీవే కదన ఆరాధన ఆరాధన స్తురాధన ఆరాధన స్తున ఆరాధన స్తురాధన ఆరాధన స్తురాధన యుధ స్తుత్రపు సింహమా ఏసయ్యా నాత్మీయ ప్రగతి నీ స్వాదీనమా యోదా స్తు గోత్రపు సింహమా ఏసయ్యా నాత్మీయ ప్రగతి నీ స్వాదీనమా అల్లెలు థ్యాంక్ యూ సిస్టర్ ప్రైజ్ తినడా థ్యాంక్ యూ బ్రదర్ ప్రైజ్ లాడ్ మరి ఒకసారి అందరికి ప్రైజ్ లాడ్ అలాగే దేవునికి కూడా కృతజ్ఞతలు మన మధ్యలో ప్రచీల సిస్టర్ మనకు వాక్యం అందిస్తారు ప్రైజ్ లాడ్ సిస్టర్ వాక్యం అంది వాక్యంలో వెళ్లే ముందు ప్రార్థన చేసుకుందాం శ్రోత్రం ఏసుప్రభ వందనాల వందనాలు రజా ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటే నా నా నీ నామంలో ఉంటానన్నావు రాజా మా మధ్యలో మీరు తిరగండి ఏసుప్రభ దేవుడు ఏసోప్రభ నీ వాక్యం చెప్పే ముందు యేసప్రభ నీ దగ్గర అడుగుతున్నాం రజా మాకు జ్ఞానం కొద్దుగా ఉంటే మీరే మాకు ఇవ్వండి ఏసుప్రభ బైబుల్లో ఉన్న రహస్యాలు మాకు తెలియజేయండి ఎలా మేము ప్రవర్తించాడు మాకు నేర్పియండి యేసప్రభ అత్యున్నత జ్ఞానం మాకు ప్రసాదించండి ఇంకా అనేక మంది యేసప్రభ నీ వాక్యం వినే జ్ఞానం దయచేయండి జ్ఞానం వాక్యం చెప్పే జ్ఞానం కూడా యేసుప్రవ మాలో నింపండి ఏసుప్రభ అనేక మంది ఇంకా ఏసుప్రభ రీచ్ అయ్యేటట్టు మీరే సాయం చేయండి విసుప్రభ ఈ సాయంకాలంలో యేసుప్రవ మీరే మాకు తోడే నీడే ఉండండి యసుప్రభ ప్రతి వచనంలో యేసప్రభ నేను చెప్పే ముందు యేసుప్రభ నేను అడుగుతున్నారచ్చ నీ పాలనలో నడిచే యేసుప్రభ సరిగా చెప్పేటట్టు జ్ఞానం దయచేయమని ప్రభాని యేసుక్రీస్తున్నా అడిగి వేరుకుంటున్నాం తండ్రి ఆ ఈ రోజు మనం ప్రసంగి గ్రంథంలో మన దేవుడు ఎలా మనకి జ్ఞానం ద్వారా ఎలా మనం ముందుకు వెళ్ళాలా దేవుని ఒక టైం ప్రకారం సంచరించాలా దేవుడు ఒక టైం ప్రసంగి మూడో అధ్యాయము ఒకటో వచనము ప్రసంగి మూడో అధ్యాయము ఒకటో వచనము దీంట్లో ఫస్ట్ దేని గురించి మాట్లాడతాడంటే ప్రతి దానికి దేవుడు ఒక టైం అనేది ఆల్రెడీ నిర్ణయిస్తాడంట దాని గురించి మనం సీక్రెట్ ఏంటంటే మనము వెయిట్ చేయాల మన ఒక ఆలోచన దాంట్లో పెట్టొద్దు దేవుడు ఒక దేవుడు ఏ టైంలో ఏడ్ చేసి ఉంటాడో ఆల్రెడీ ఆల్రెడీ రాష్ పెట్టుంటాడంట ఆ టైం గురించి మనం వెయిట్ చేయాల ఆయనలో మనం ట్రస్ట్ చేయాలా అది మెయిన్ ఇంపార్టెంట్ ఆయనలో మనం నమ్మకం అనేది ఉంచాల నమ్మకం అనేది ఉంచి అనే టైం ప్రకారము మనము అనుసరిస్తే ప్రతిదీ మనకి విజయము విజయం అనేది మనకు దొరుకుతుంది ప్రసంగి మూడో అధ్యాయం ఒకటో వచనంలో ఏమని మాట్లాడతాడంటే ప్రతి వాణి దానికి సమయము కలదు ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నం మనకు సమయము కలదు పుట్టుటకైనా చచ్చుటకైనా నాటుటకైనా నాటబడి దానికైనా దేనికైనా కూడా మనకి టైం అనేది ఉంటుంది అంత కింద చూస్తే మనకు నవ్వుటకైనా ఏడ్చుటకైనా ప్రతి దానికి టైం అనేది దేవుడు నిర్ణయించి ఆల్రెడీ పెట్టేసి ఏ టైంలో ఏ చేస్తావు మన ఫ్యూచర్ అనేది దేవుడి మీద డిపెండ్ అయి ఉంటే ఆయన చేతిలో ఉంది ఆయన చేతిలో ఉంది కాబట్టి ఆయన మీద నువ్వు నమ్మకం ఉంచాల ఆయన మీద నువ్వు నమ్మకం ఉంచితే ఆయన జ్ఞానం అడిగితే ప్రతిదీ నీకు సాధ్యమవుతుందంట ఏది నువ్వు చూసుకోవచ్చు కింద ప్రతి దానికి కూడా ఏచుటకు తవ్వుటకు దుఃఖించుటకు నాట్యం ఆడుటకు ప్రతి దానికి దేవుడు ఆల్రెడీ నీకు టైం అనేది ఆల్రెడీ నిర్ణయించినప్పుడు దానిను నమ్మకంతోనే అనుసరించాలంట గోపదేశ కాండము ద్త్యోపదేశ కాండము ముప్పై ఒక అధ్యాయము ఆరో వచనంలో ఏమని మన ఫస్ట్ ఏమంటది దేవుడా ఇది అవుతుందో లేదో అనేది ఒకటే మనలో మనకు కార్యము ఒకటి మనం అనుకున్న తర్వాత అది అవుతుందో లేదో అని మనం మనలో ఒక భయం అనేది ఉంటది ఎందుకంటే ఒక హ్యూమన్ గా ఎట్లనో అట్లా మనము దేవుని మీద ట్రస్ట్ చేసినాం కానీ ఎక్కడనో ఒక జగలా ఇది అవుతుందో లేదో అనే ఒక డౌట్ అనేది మనలో ఉంటది ఒక ఫియర్ అనేది మనలో ఉంటుంది ఒక భయం అనేది ఉంటది కానీ ఏమంటుంది దేవుడు ద్వితీయోపదేశ కాండము అధ్యాయము ఆరో వచనం లేమంటుంది మనకి భయపడుకుడి వారిని చూచి దిగులు పడకుడి నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యహోవయే క్లియర్ గా ఏమని మెన్షన్ చేస్తుండు భయపడుకుడి దిగులు పడుకుడి నీతో కూడా ఎవరు వస్తారంట నీ దేవుడైనా యహోవయే అని అంటును నీ దేవుడైనా యహోవయే నీ నువ్వు భయము దిగులు చెందొద్దు దేని గురించి చూడాలి నువ్వు దేవుడు కరెక్ట్ సమయం గురించి చూడాల ప్రతి దానికి దేవుడు ఆల్రెడీ డిసైడ్ చేసినప్పుడు ఆయన మీద నువ్వు నమ్మకం ఉంచి భయపడకుండా దిగులు చెందకుండా నీతో కూడా ఎవరు వస్తాడంట ఆ దేవుడైనా నీ నీ ఎవరు రారు ఒక టైంలో వాళ్ళు ఇచ్చేస్తారేమో కానీ ఎవరు నీకు దిగులు పడొద్దంటును ఎవరు భయపడొద్దంటును నీ దేవుడైనా యహో నీలో ఉన్నవాడు ఈ అందరి గొప్పవాడు కాబట్టి ఆయననే నీ దగ్గర నడుస్తున్నప్పుడు నీకెందుకు భయము అలాగే ఏషియాలో ఏమని మాట్లాడుతున్నానంటే ఏషయా ఏషయా అరవయో అధ్యాయము ఇరవై రెండో వచనము ఏషయా అరవయో అధ్యాయము ఇరవై రెండో వచనము ఏమంటాడంటే యుహోవాగు నేను తగ్గిన కాలమున నీ కార్యమును త్వర క్లియర్ గా చెప్తున్నాడు హీ హ్యాజ్ అ పర్ఫెక్ట్ టైం ఆయనకి పర్ఫెక్ట్ యహోవకే తగిన కాలములందు నీ కార్యం నెరవేస్తా అని అంటుండు దిగులు చెందొద్దు అంటుండు భయపడకూడని అంటుండు దేవుడు ప్రసంగిలో ఏమని మాట్లాడతాను ప్రతి దానికి ఆల్రెడీ కలదు ప్రతి దానికి కలదు నువ్వు దేవుడి మీద నమ్మకం ఉంచాలా భయము చెందొద్దు దిగుళ్ళు చెందొద్దు ఎవరు మనతో ఉండడంతా ఎవరు మనతోను నీ దేవుడైనా నీలో ఉన్నాడు కదా దేవుడు నీ దేవుడైన యుహోబై నీ దగ్గర ఉన్నాడంట అది పర్ఫెక్ట్ టైంలో పర్ఫెక్ట్ గా జరుగుతుందని ఏషయా గ్రంథంలో ఉందంట నేను తగ్గిన కాలం మందు క్లియర్ గా యుహోబాగు నేను తగ్గిన కాలమందు నీ కార్యమును త్వర తగిన కాలం అందు అంట ఆ పర్ఫెక్ట్ టైం మందు నీ కార్యము తప్పగా నెరవేసంట ఏమని ఒక్కటే మనకు ఉండాలా దేవుడు కరెక్ట్ టైంలో నాకు చేస్తాడు అని మనము నమ్మాలా ఇంకో ఫస్ట్ దేవుడికి ప్రతి మనం టైం ఉందని ఫస్ట్ నమ్మాలా నెక్స్ట్ ఏంటంటే దేవుడి మీద మనముకి నమ్మకం అనేది ఉండాల దేవుడు ఏదైనా మనం మన పని చేస్తూనే పోవాలా ఇంకొకటి ఏం ఉంచాలా మనము దేవుడి మీద నమ్మకం అనేది ఉంచాలా ఇంకొకటి పట్టుదల ఉండాలా ఈ రోజు అయిపోయింది లేదు ఈరోజు చేసేసిన పని నాకు సక్సెస్ అవుతలేదు నేను ఇచ్చేస్తా అని మనం ఒక్కొక్కసారి కోల్పోతాం మన మనలో మనం ట్రస్ట్ కోల్పోతాం ఇది అవ్వట్లేదు కదా నేను ఇరిచేస్తా ఇది అవ్వట్లేదు ఈ పని అయితే అవ్వట్లేదు ఎన్నిసార్లు చేసినా అది విఫలమే నాకు సక్సెస్ అనేది అవుతలేదు కానీ దేవుడు నా మీద నమ్మకం ఉంచు పట్టుదలతోనే నువ్వు ప్రయత్నించు తప్పగా నీకు స నీకు ఆ ఫలితం అనేది దొరుకుతుందంట ప్రసంగి అదే ప్రసంగి గ్రంథమే దాంట్లో పద పదకొండో అధ్యాయం వచనం లేమని చెప్తున్నాడంటే ఉదయ మందు విత్తనమును విత్తుము అస్తము నీ చెయ్యి వెనుక తీయక విత్తుము ఏమని చూడండి ఉదయ మందును అస్తమ మందును నీ చెయ్యి వెనుక తీయక నీ చెయ్యి వెనుక తీయక విత్తుమో అది ఫలించునో ఇది ఫలించునో లేక రెండును సరి సమానముగా ఎదుగునో నీ వెరగవు అంట ఏం ఒక్కటే ఒక్కటి ఏదంటే నువ్వు ఏదైనా కానీ అది ఉదయ సమయమైనా కానీ ఏ సమయమైనా కానీ నువ్వు అది ఫలించునో లేదో అది దేవుని మీద వదిలేసాయి దేవుని మీద వదిలేస్తే ప్రతిదీ అది ఏ టైంలో కంటిన్యూస్ నువ్వు ఎఫర్ట్స్ పెడుతూ ఉంటే కంటిన్యూస్ ఎఫర్ట్స్ పెడుతూ ఉంటే ఏ టైం అన్నా అది మనకి మనలో అది ఫలి ఫలిస్తుందంట ఫలిస్తుంది మళ్ళీ ఏమంటుండు దేవుడు అది ఫలించునో ఇది ఫలించునో లేక రెండు సరిసమాగునో ఏదియో నువ్వు ఎరగవంట నువ్వు ఎరగవు అని అంటుడు అంటే నీ రిజల్ట్ దేవుడి మీద ఆధారపడి ఉంది నువ్వు ఎరగవు దేవుడు అనేది అన్ని కంట్రోల్ చేస్తుండు ఏదంటే నువ్వు ఏందంటే దేవుడి మీద నువ్వు నమ్మకం ఉంచి అది ఉదయ కాలమైన ఏ టైం అయిననో నువ్వు దేవుడి మీద నమ్మకం ఉంచి ఆ పని నువ్వు అది ఆ రిజల్ట్ అనేది ఎవరికి వదిలేయాలంట దేవుడి మీద వదిలేయాలి ఏమని అంటున్నాను ఏరుగో నీవు ఎరుగవు నీకు తెలీదు ఏ ఎప్పుడు ఏ ఫలితం దేవుడు ఇస్తాడో నీకు తెలీదు కంటిన్యూస్ గా నువ్వు వర్క్ చేస్తూనే పో ఏంటిది వెనుక తీయక విత్తన విత్తుము అంటును వెనుక తీయక విత్తుము ఎప్పుడు విత్తుము ఉదయం అందు ఎప్పుడు ఇక్కడ ఏమని ఉంటది ఇంగ్లీష్ లో ఏమని ఉంటది అంటే లైక్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఎప్పుడైనా కానీ నువ్వు దేవుని మీద ట్రస్ట్ చేస్తూ ఎప్పుడైతే నువ్వు ముందుకు వెళ్తావో గాడ్ అనేది ప్లాన్ ఆల్రెడీ నీకు సెట్ చేసి పెట్టి అది నువ్వు కూడా ఎరగవంట ఏ టైంలో అది ఎలా వస్తుంది అది నువ్వు ఎరగవు ఓన్లీ థింగ్ నువ్వు ఫస్ట్ ఏమో గాడ్ టైమింగ్ ని నువ్వు ఒబే చేయాలా సెకండ్ ఏమో దేవుణ్ణి నువ్వు నమ్మ దేవు దేవుని మీద నీకు నమ్మకం ఉండాలా మూడోదేమో పట్టుదలగా నువ్వు ప్రయత్నించాలా అది ఉదయకాలం అయినను సాయం అస్తమం అయినను ఏదంతా మనము ప్రయత్నిస్తూనే ఉండాలా వెనుక తిరగక మనం ప్రయత్నిస్తూనే ఉండాలా దాని ఫలితము మనం ఎరగమంట దాని ఫలితం ఎవరి చేతిలో ఉంది దేవుని చేతిలో ఉందంట ఫస్ట్ ఏమో దేవుడు ఏమంటుడు అన్నిటికీ టైం ఉంది నువ్వు దేవుని మీద నమ్మకం ఉంచు ఇంకొకటి పట్టుదలతోని నువ్వు ప్రయత్నించు అని అంటారు మీరు అనుకోవచ్చు పట్టుదల ఉన్నా దేవుని మీద నమ్మకం ఉన్నా ఈ లోకానుసారంగా నేను ఓడిపోతేనే ఉన్నా కదా ఈ లోకానుసారంగా నేను ఓడిపోతేనే ఉన్నా ఎంత నీతిగా ఉన్నా కానీ ఈ లోకానుసారంగా నేను ఓడిపోతూనే ఉన్నా ఎందుకంటే వాళ్ళు నీతిగా లేరు కదా మన ఆఫీస్ లో కూడా మస్తు చాలా మటుకు ఇట్లానే అవుతుంటది మనం ఎంత ట్రస్ట్ వర్దీగా ఉన్నా ఎంత మన వర్క్ కరెక్ట్ గా చేసినా కానీ అక్కడ లాస్ట్ ఫైనల్ ఏంటంటే ఫ్రెండ్షిప్ అనేది ఉంటుంది లేకపోతే క్లోజ్ రిలేషన్షిప్ వాళ్ళకి ఆ పొజిషన్ అనేది ఇవ్వాలనుకుంటారు సో అది వాళ్ళకి మోస్ట్లీ ఇంపార్టెంట్ అనిపిస్తుంది కానీ దేవుడు ఏమంటుండో దేవుడు తప్పక నీ తీర్పు అనేది తీరుస్తాడంట ఇన్జస్టిస్ ఈ లోకానుసారంగా నీకు అవ్వచ్చు వాళ్ళు నేను ఎనక ఎనకో లాగేస్తూ ఉంటారు లేకపోతే ఆ పొజిషన్ నీకు రాకపోవచ్చు నువ్వు ఏదైతే అనుకుంటున్నావు నీకు కాకపోవచ్చు ఏ విషయంలో అయినా వర్క్ విషయంలో అయినా మన చుట్టుపక్కల ఎక్కడ అయినా కానీ నీకు ఇంజస్టిస్ రావచ్చు దేవుడు అనేది నీకు తీర్పు తీరుస్తాడంట ఎట్లా ఏమైనా కానీ వాళ్ళు అందరి నోరు ముప్పియొచ్చు అందరి నుంచి తప్పించు తప్పించుకోవచ్చు కానీ ఎవరు చూస్తున్నారంట అట్లాస్ట్ అన్ని వాళ్ళు చేసేదంట ఎవరు చూస్తున్నారంట దేవుడైన హోవ నీ దేవుడైన హోవ వాళ్ళని కన్ను పెట్టుకొని ప్రతిదీ చూస్తుంటాడంట వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళలో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని వాళ్ళకి తెలిసినాక వాళ్ళు తప్పు చేస్తూ వాళ్ళు అనుకుంటారు నేను తప్పించుకున్నలే వీళ్ళ దగ్గర నుంచి తప్పించుకున్నలే అని కానీ దేవుని దగ్గర నుంచి తప్పించుకోలేరంట దేవుడు ఏమంటున్నాడు నీ పట్ల నేను న్యాయం తీరుస్తాను అంటున్నారు అదే ప్రసంగిలో మూడో అధ్యాయము పదిహేడో వచనము ప్రసంగి మూడో అధ్యాయము పదిహేడో వచనము ఏం మాట్లాడతారో చూద్దాం ఒకసారి ప్రతి ప్రయత్నమునకు ప్రతి తగిన సమయం ఉన్న దనియుతి మంతుల కును దుర్మార్గులకును దేవుడే తీర్పు తీర్చును తీర్చువాడు అని అంటున్నాడు నీతి మంతులకును దుర్మార్గులకును ఎవరు తీర్పు తీశారంట దేవుడే తీర్పు తీశారంట మనం అందరి నుంచి తప్పించుకోగలం మనం తప్పు చేస్తున్నామని తెలిసినా కానీ కొంతమంది తప్పు చేస్తారు మనకి అది రాకుండా చేస్తారు కానీ ఇక్కడ ఏమంటున్నారంట నీతి మంతులనుకును దుర్మార్గులకును దేవుడ తీర్పు తీశారంట ఇద్దరికి ఎవరికి ఎవరైతే తప్పు చేస్తుండో ఎవరైతే రైట్ చేస్తుండో అందరూ అట్లాస్ట్ ఎక్కడికి వెళ్ళాలా దేవుని దగ్గరికి వెళ్ళాలా ఆయననే తీర్పు తీరుస్తారు ఆ దుర్మార్గులకు తీర్పు తీర్చే దేవుడు ఆయననే నీకు నీ నీతి నీతిమంతుల హృదయానికి కూడా తీర్పు తీర్చేవాడు ఎవరు ఆ దేవుడే మనం చెవులు మూయొచ్చు ఆయన లేకపోతే ఆయన కట్టు ఆయన వాళ్ళకి తెలియకుండా ఏదో పాపం చేయొచ్చు కానీ అట్లాస్ట్ నువ్వు దేవుని దగ్గర నుంచి తప్పించుకోలేవు దేవుడు తప్పగా నికు న్యాయమనేది న్యాయం అనేది తీరుస్తుంది అంటుండే కదా నీతి మంతులకును నీతిమంతులకును ఇంకా దుర్మార్గులకు తీర్పు తీర్చివాడు ఎవరు యహోవయే అని ఫస్ట్ దేవుడు అనేది జడ్జిమెంట్ కూడా దేవుడు వేస్తాడంట మనకి ఏంటంట మన లైఫ్ లో ఏంటంటే మన ఒక జ్ఞానం అనేది ప్రిజర్వ్ చేసుకొని ఉండాల మనకంటాడు కదా మనకి జ్ఞానం కొదవగా ఉంటే నా దగ్గర కదా మోస్ట్లీ మనం లైఫ్ లో ఏం చేస్తామంటే మెటీరియలిస్టిక్ థింగ్స్ కి అంటే మనీకి చాలా అంటే చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం ఎవరైనా కానీ యాజ్ అూమన్ గా మనం ఇక్కడ బ్రతకాలంటే మనీ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా కానీ ఆ మనీ మీద చాలా దృష్టి పెట్టి నీ జ్ఞానం అనేది ఆ రస్టర్ ఫేజ్ లో ఉం మనము ఎక్కువ ఏమని అడగాల దేవున నా జ్ఞానం ఈ సిచ్యువేషన్స్ లో ఎట్లా నేను ఎదిరించాలా ఈ సిచ్యువేషన్ లో నేను గమ్మున్ ఉండాలా లేకపోతే ఈ సిచ్యువేషన్స్ ఈ సిచ్యువేషన్ లో నేను మాట్లాడాలా లేకపోతే వెయిట్ చేయాలా అని దేవుని దగ్గర అడగాలంట నీ జ్ఞానం అనేది ఎట్లను ప్రిజర్వ్ చేస్తావో ఎట్లను ఉపయోగించుకుంటావో ఎట్లను రక్షించుకుంటావో అది నీకు నాలుగోగా అది నీకు మోస్ట్లీ అది ఇంపార్టెంట్ అంట అది ఎక్కడ చెప్తాడంటే దేవుడు అదే ప్రసంగిలో ఏడో అధ్యాయము పన్నెండో వచనము ఏడో అధ్యాయము పన్నెండో వచనంలో చెప్తాడు దేవుని క్రియలకును ధ్యానించుము ఆయన వంకర చేసిన దానిని యువడును సారీ పన్నెండో వచనము జ్ఞానము ఆశ్రయస్పదము ద్రవ్యము ఆశ్రయస్పదము అయితే జ్ఞానము దాని పొందువారు ప్రాణమును రక్షించును ఏమననుందంట రెండు ఇంపార్టెంటే మనకి లై లైఫ్ లా ఒక విజ్డమ్ అనేది ఇంపార్టెంటే మనీ అనేది ఇంపార్టెంటే సాల్మోన్ ఎట్లా కంపేర్ చేస్తున్న చూడు మనీని ఒక విజ్డమ్ ని ఎట్లా కంపేర్ చేస్తున్న చూడు మనీ కూడా ఇంపార్టెంటే విజ్డమ్ కూడా ఇంపార్టెంటే మనీ అనేది ఒక టెంపరీ థింగ్ కానీ విజ్డమ్ అనేది మనకి స్పిరిచువల్ గా ఎలా వెళ్ళాలా ఎట్లా రైట్ డిసిషన్ తీసుకోవాలా అనేది చాలా ఇంపార్టెంట్ ఏమై లాస్ట్కి ఏమని అంటుండో జ్ఞానము దాని పొందువారు ప్రాణమును రక్షించును జ్ఞానమును దాన్ని పొందిన ప్రాణమును రక్షించును అని అంటున్నాం అంటే జ్ఞానము ఎంత ఇంపార్టెంటో దేనితో పోలుస్తుంది అక్కడ మనీతో పోలుస్తు మనకి జ్ఞానం ఉంటే అది ఎప్పటికైనా మనని రక్షిస్తుందంట ఒక స్పిరిచువల్ డైరెక్షన్ లో మనల్ని తీసుకుపోతుందంట కానీ మోస్ట్లీ మనం ఏం చేస్తున్నాము ఒక మనీ గురించి మన పోరాటం లైఫ్ లో మనీ గురించి ఎక్కువ పోరాటం మనీ అనేది ఇంపార్టెంటే కానీ మెయిన్ గా ఏం ఇంపార్టెంట్ జ్ఞానము ఆ జ్ఞానం ఏమంట మనని రక్షిస్తుందంట ఎప్పుడైతే ఆ జ్ఞానం అనేది నువ్వు ప్రిజర్వ్ చేసుకుంటావో నీ స్పిరిచువల్ లైఫ్ లా దేవుడు ఏ టైమ్లా ఏ డెసిషన్ తీసుకోవాలా నీకు ఇంపార్టెంట్ అని ఆల్రెడీ డిసైడ్ చేసి పెడతాడంట మళ్ళీ అనుకుంటావు ఇంత జ్ఞానంతో నుండి ఇంత రక్షింపగలతో నుంటే నాకు ఎప్పుడు ఫలితం వస్తలేదు కదా అని అనుకుంటావు ఎప్పుడు నాకు ఫలితమే వస్తలేదు నాకు ఇంత జ్ఞానం ఉన్నా కానీ వ్యర్థం అయిపోతుంది దేవుడి మీద ఇంత నమ్మకం ఉన్నా కానీ వ్యర్థం దేవుడు టైం ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుందని నేను ఎప్పుడు వెయిట్ చేస్తేనే ఉండాలా వెయిట్ చేస్తేనే ఉండాలా అని మనం అనుకుంటాం కానీ దేవుడు ప్రతి ఒక్క టైంకి ఆల్రెడీ డిసైడ్ చేసి పెట్టింది కదా దాన్ని మనము ట్రస్ట్ చేయమంటు దాని మీద మీకు నమ్మకం ఉంచండి దాని మీద నమ్మకం ఉంచండి అని అంటున్నాం సపోజ్ మనం దాని మీద నమ్మకం ఉంచితే దేవుడు మనం లైఫ్ ఇక్కడ అందరు పర్ఫెక్ట్ గారు ఏదో ఒక విషయంలో ఎక్కడనో అక్కడ మనం పాపం చేసిన వాళ్ళమే ఎక్కడో ఒకడ చిన్నదైనా కానీ తెలిసి తెలియక ఏదో ఒక విధంగా మనం పాపం చేసిన వాళ్ళే అందరు పర్ఫెక్ట్ కారు లోకంలో ఎందుకు ఇక్కడ సోల్మోన్ రాజు ఇక్కడ దీంట్లో చెప్తున్నా కదా ప్రసంగి ఏడవ అధ్యాయం ఇరవై వచనము పాపము చేయక మేలు చేయుచుండ నీతి మంతుడు భూమి మీద ఒక్కోడైనాను లేడంట క్లియర్గా చదవండి పాపము చేయక మేలు చేయుచుండ నీతి మంతుడు భూమి మీద ఒక్కోడో లేడు కూడా లేడు ఒక్కడు కూడా లేడంట అప్పుడు నువ్వు ఈ టైంలో ఏం చేయాలా దేవుణ్ణి అనుసరించి లైఫ్ లో నువ్వు ఒక పాయింట్ ఆఫ్ టైంలో నువ్వు పాపం చేసి ఉండొచ్చు కానీ ఆ రిపెంటెన్స్ అనేది లో ఉంటది కదా ఈ టైంలో నేను ఇట్లా చేసినా ఆ ఫగీవ్నెస్ ఉంటది కదా అది నువ్వు చేసిన లేదా అది మెయిన్ ఇంపార్టెంట్ అంట మన ఫ్యూచర్ అనేది మన చేతిలో ఉంటది ఆ దేవుని చేతిలో ఉంటది ఏది కరెక్టో ఏది రాంగో అనేది ఆల్రెడీ డిసైడ్ చేసినప్పుడు మన ఫ్యూచర్ అనేది దేవుని చేతిలో ఉన్నప్పుడు ఎవరు నీతిమంతుడు ఎవరైతే తప్పు తెలుసుకొని ముందు ముందుకు వెళ్తాడో వాడిని ఆయననే నీతిమంతుడంట మన ఫ్యూచర్ మన మన కంట్రోల్లోనే లేదంట దేవుడు కంట్రోల్లో ఉన్నప్పుడు ఆయనను అనుసరించు ఆయన దగ్గర జ్ఞానం ఆయనకి మెటీరియలిస్టిక్ జ్ఞానం కాకుండా దేవుడాన్ని స్పిరిచువల్ గా నేను ఎలా ఉండాలి అది మనకి మెయిన్ ఇంపార్టెంట్ అంట మనకి మన ఫ్యూచర్ మన మన కంట్రోల్లో లేదు అని దేవుడు ఎలా మాట్లాడుతుండో చూసామో అదే ప్రసంగి ప్రసంగి ఎనిమిదో అధ్యాయము ఏడో వచ్చినము ఎనిమిదో అధ్యాయము ఏడో వచనము సంభవింపవు నది నరులకు తెలియదు ఏది మనకి సంభవిస్తుందో మనకు తెలియదంట చూడండి సంపవింప పోచున్న నరులకు ఏది తెలియదు అని మనకి ఏది అవుతుందో మనకి మన ఫ్యూచర్ మనలో కంట్రోల్ లో ఉన్నప్పుడు ఫ్యూచర్ లో చాలా మిస్ట్రీస్ ఉంటాయి ఇది ఇది అవ్వచ్చు ఇది కాదు ఇది అవుతుందో లేదో అని మనకి లైఫ్ లో మనకు తెలియదు కానీ ఏంటంటే దేవుడి మీద నమ్మకం ఉంచాలా పట్టుదలతో ముందుకెళ్ళాలా దేవుడు ఒక టైం మనం ట్రస్ట్ చేయాలా ఎప్పుడైనా దేవుడు తీర్పు తీరుసని మనం నమ్మాలా అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే దేవుడు ఎప్పుడు ధర్మము ధర్మం పట్టే ఉంటాడంట ఎప్పుడైనా కానీ ధర్మమును అనుసరించామని కదా ఎప్పుడు మనకు న్యాయం తీరుస్తుంది దేవుడు అని ప్రతి దానికి మనం వెయిట్ చేస్తూ ఉంటాం కదా దేవుడు ఎవరు ఎవరి పక్కన ఉంటాడంట నామమ్మ బట్టి నన్ను భయపడుకుడి నేను రక్షిస్తా నేను నేను కాపాడతా అని అన్నాడు కదా ద్విత్యోపదేశ కాలంలా నేనే నీ యహోగని అని అంటున్నాడు కదా నన్ను రక్షించు నీ తోడున్నది నేనా అంటున్నాడు కదా నీ తోడు ఎప్పుడు ఉంటాడు దేవుడు నీ తోడు ఎప్పుడు ఉంటాడంటే నువ్వు ధర్మము వైపు ఉన్నప్పుడు ఎప్పుడైతే నువ్వు నీతిగా నిజాయితీగా ఉన్నప్పుడు ఉంటావో అప్పుడే నీ పక్కన దేవుడు ఉంటాడంట ఎక్కడ చెప్తాడంటే అదే ఎనిమిదో అధ్యాయము ఐదో వచనము ధర్మమును అనుసరించు వారికి కీడేమి సంభవింపదు ధర్మమును అనుసరించు వాడికి ఏం రాదంట కీడు రాదంట మనం రైట్ మూమెంట్ లో రైట్ గా ఎట్లా ఎట్లా వెయిట్ చేసి ఎట్లా సమాధానం ఇవ్వాలి ఎట్లా ఇది ఎట్లా మాట్లాడాలి ఏ టైంలో సైలెంట్గా ఉండాలని మనకి నేర్పిస్తాడంట మనము సైలెంట్ గా ఉంటాం కానీ దేవుడు ఏమంటున్న ముందు మీరు పని చేయడి దానికి తగిన ఫలి ఫలితం నేను ఇస్తా మీరు పని చేస్తనే పోండి చేస్తనే పోండి ఎప్పటికైనా దేవుడు మనకి ఫలితం అనేది ఇస్తాడంట ఈరో ఈ రోజు లేట్ కావచ్చు మైడ్ బి ఇంకా టైం తీసుకోవచ్చు అబ్రహాము ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత ఆయనకు సంతానం కలిగింది ఆయన లైఫ్ లో అది ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాతనే కొన్ని కొన్ని కార్యాలు నెరవేరినాయి మనము ఈ రోజు ఎప్పుడో ప్రా చేసిన ప్రార్థనకి ఈ రోజు ఫలితం వచ్చిందేమో ఆ విషయం నువ్వు మర్చిపోయిండొచ్చు కానీ మన దేవుడు ఏమంటుండు నువ్వు పని చేస్తేనే ఉండు నేను ఏదో ఒక రోజు నీకు ఫలితం ఇస్తానని అంటున్నాడు ఇక్కడ అదే ప్రసంగి తొమ్మిదో అధ్యాయము పదో వచనము చెయ్యుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనాను నీ శక్తి లోపము లేకుండా చెయ్యము ఏదైనా గాని నీ శక్తి శక్తి లోపము లేకుండా చెయ్యము ఏదైనా కానీ ఒక చిన్న పైన అయినా పెద్ద పనైనా కానీ ఏదైనా చెయ్యము కానీ దీంట్లో మనము మన జ్ఞానము పెట్టి చేయాల ఫస్ట్ పాయింట్ మనము చేస్తేనే పోతే ఏదైనా పని చేయమో అంటున్నా కానీ మనకొకటి జ్ఞానము పట్టి చేయాలంట ఒక చిన్న ఒక చిన్న మిస్టేక్ కూడా ఫుల్ ను బీల్డ్ చేసుకున్న ట్రస్ట్ అంతా ఒక పర్సన్ లో పోవచ్చు సో జ్ఞానం అనేది పెట్టి అదే పదో వచనంలో పదో అధ్యాయం ఒకటో వచనంలో ఏదైనా కొంచెము బుద్ధిహీనత బుద్ధిహీనతతో చేసినాను పెట్టినదంతా వ్యర్థం అయిపోతుందంట ధ్యానమును ఎంత సంపాదించుకున్నా అది వ్యర్థం అయిపోతుంది చిన్న మిస్టేక్ మన లైఫ్ లో చిన్న మిస్టేక్ అయినను ఒక పెద్ద దానికి దారి తీస్తుందంట అదే పదో అధ్యాయం ఒకటో వచనంలో చెప్తారు కదా ఒక చిన్న మిస్టేక్ కూడా నీ లైఫ్ మొత్తం రుయేంజ్ చేయొచ్చు ఆ చిన్న ఎఫర్ట్స్ ను పెట్టకపోతే ఆ లైఫ్ మొత్తం డిస్టర్బ్ కావచ్చు ఇప్పుడు నీ ఫలితం రాకపోవచ్చు దేవుడ నేను ధర్మానుసారంగా ఉన్నానే నేను పనిచేస్తున్నా ఇవన్నీ నాకెప్పుడు వస్తుంది ఫలితం నాకెప్పుడు వస్తుంది ఫలితం అని అనుకుంటాం కానీ ఏమంటుందంట పదకొండో అధ్యాయంలో ఒకటో వచనంలో ఏమంటుందంట నీ ఆహారమును నీల్ మీద వెయ్యము చాలా దినములైనను తర్వాత నీకు తర్వాత అది నీకు కనబడును ఏమంటుంది చూడండి మళ్ళీ రీట్ చేస్తున్నా నీ ఆహారమును నీళ్ళ మీద వేయమో చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును ఫస్ట్ అనుకుంటాం ఈ టైంలో జరగట్లేదే జరగట్లేదే జరగట్లేదే అని మనం ఆ ట్రాప్ లోనే ఉంటాము కానీ ఏమంటుందంట ప్రతి దానికి నువ్వు ఇప్పుడు చేస్తున్న మేలుకి నీకు ఏదో ఒక రోజు ఆ ఫలితం అనేది దొరుకుతుంది ఏది కూడా నీకు వ్యర్థం కాదు ఏది కూడా నువ్వు వ్యర్థం కాదు అని అంటాం ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే చాలా మంది ఆ వా మనం ఆ ట్రాప్ లో పడిపోవాలని చూస్తారు కానీ ఒక్కొక్క టైంలో ఏమవుతుంది వాళ్ళే ఆ ట్రాప్ లో పడిపోతూ ఉంటారు అట్లా నువ్వు అది ఒక తెలుగులో ఉంటది కదా నువ్వు గొయ్యి తీసిన దాంట్లోనే నువ్వే పడి పడిపోతావు అని అంటారు కదా దాంట్లోనే ఆ కాన్సిక్వెన్సెస్ అని మనం అనుకుంటాము వాళ్ళ తప్పు చేసిండు కదా దేవుడా వాళ్ళని ఎందుకు శిక్షిస్తలేవు అని నువ్వు అనుకుంటావు నేను నీటిగా ఉన్నా నేను నిజాయితీగా ఉన్నా అని నువ్వు అనుకుంటావు కానీ ఇన్స్టెట్ నువ్వు ఏమనుకుంటావు ఇంకొకటి దేంట్లో ఏమనుకుంటావు ఇన్ని తప్పులు చేస్తున్నా ఇంత ఏదైనా కానీ వాళ్ళకెందుకు నువ్వు బ్లెస్ చేస్తున్నావు అని అంటావు కానీ వాళ్ళకు కూడా ఒక రోజు వస్తుందంట ఆ వాళ్ళు తీసిన గొయ్యలనే వాళ్ళే పడిపోతారంట అది క్లియర్ ప్రసంగిలో రాశండి పదో అధ్యాయము ఎనిమిదో వచ్చినము పదో అధ్యాయము ఎనిమిదో వచ్చినము గొయ్యి గొయ్యి త్రొవ్వు దానిలో పడును గొయ్యి త్రొవ్వు దానిలో పడును కంచ కట్టుకొని వానిని పాము కరుచును రాయు రాళ్ళు ద్రొల్లించు వాడు వాటి వాటి చేత గాయప గాయము నుందును చూడండి మనం అనుకుంటాము వాళ్ళు తప్పు చేస్తున్నారు వాళ్ళ ట్రాప్ లో పడకు నన్ను పడేసిండ్రో అని అనుకుంటాం కానీ ఇన్స్టడ్ ఏమంటుండో గొయ్యి త్రో త్రొవ్వ వాడు దాంట్లోనే మనం అనుకుంటాం మన మనం ఏం తప్పు చేయకపోయినా కానీ ఎవరు మనం చూస్తలేరు మనం అతను ఓదాము మనం ఒక లైఫ్ ఒకళ్ళ లైఫ్ పాడు చేసేస్తాము వాళ్ళకి వా వాళ్ళని తప్పించి మనం ముందుకు వెళ్దాం అనుకుంటే ఆ గొయ్యిలో వాళ్ళే పడతారంట ఎప్పుడైతే నువ్వు నీతిగా నిజాయితీగా నువ్వు ఎప్పటికైనా అది నువ్వు సఫలము ఎప్పటికైనా దేవుడు దానికి ఒక ఒక ప్రతిఫలం అనేది నీకు ఇస్తాడంట ప్రతిఫలం అనేది ఎప్పటికైనా ఎప్పుడు అంటే దీంట్లో చెప్తాడు కదా పదకొండో అధ్యాయము ఒకటో వచనంలో తర్వాత అది నీకు కనబడును ఫస్ట్ అనుకుంటావు నువ్వు హెల్ప్ చేస్తున్నావు అందరికీ నువ్వు మంచిగా ఉన్నావు నువ్వు అన్ని డ్యూటీస్ నువ్వు కరెక్ట్ చేస్తున్నావు నువ్వు ఆఫీస్ అన్ని డ్యూటీస్ కరెక్ట్ చేస్తున్నావు కానీ నాకు ఫలితం వస్తలేదే నాకు ఫలితం వస్తలేదే ఏ ఎన్ని ఇయర్స్ అయిపోయింది ఎస్ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది సిక్స్ ఇయర్స్ అయిపోయినా నేను అదే పొజిషన్ లో ఉన్నా నాకు ప్రతిఫలం ఎన్ని టార్గెట్స్ ఫుల్ఫిల్ చేస్తున్నా అన్ని కంపెనీ పాలసీస్ అన్ని నేను ఫాలో అవుతున్నా అన్ని కరెక్ట్ గా ఉన్నాయి కానీ నాకు ప్రతిఫలం కానీ ఏమని మాట్లాడుతున్నా ఏదో దినము ఏదో దినము తర్వాత అది నీకు కనబడును మనం అను ఆ రోజు వచ్చిన తర్వాత ఇదన్ని మేనేజ్ అయిపోతుంది నీకు సంతోషం తప్ప ఏది కనబడదు మనము చేస్తూ చేస్తూనే ఉంటే చేస్తూనే ఉంటే చేస్తూనే ఉంటే దానికి ప్రతిఫలము దేవుడు ఏదైనా రోజు మనకి తప్పకుండా ఇస్తాడు నువ్వు చేసిన ఏది కూడా వ్యర్థము కాదంట నువ్వు చేసిన ఏదియు నీకు వ్యర్థం అనేది కాదు ఏ దేని మీద ట్రస్ట్ ఉంచాలా నువ్వు దేని మీద నమ్మకం ఉంచాలా దేవుని మీద నమ్మకం ఉంచాలా దేవుడు అంటుండ కదా నువ్వు ఎవరైనా తప్పు చేస్తే వాడు త్రో త్రొవ్వ గోయ్యలో వాడే పడిపోతాడంట నువ్వేం చేయాల్సిన అవసరం లేదు వాడు త్రొవ్వ గొయ్యలో వాడే పడిపోతాడు వాడు తప్పు చేస్తుండు వాడు అది ఎవరు ఎవరు చూడకపోయినా దేవుడు చూస్తుడు అంటాడు కదా దేవుడే నీకు న్యాయం తీరుస్తాడు నీతి మంతులకు ఆయననే న్యాయం చేస్తారంట దుర్మార్గులకు కూడా ఆయననే న్యాయం చేస్తారంట మనం ఒకటే ఒకటి దేవుడి మీద నమ్మకం ఉంచాలా జ్ఞానం బట్టి మనము రక్షించుకోవాలా జ్ఞానము చాలా ఇంపార్టెంట్ మనకి మణికన్నా జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి దేవుడు అన్ని ఇస్తాడు అన్ని ఇచ్చినా మనం ఒక్కొక్కసారి ఏమైపోతుంది మనము ఫిజిక మనం అనుకుంటాం ఆ ఆయన చాలా బలవంతుల్లాగా ఉన్నారు ఆ పర్సన్ అనేది చాలా బలవంతుల్లాగా ఉన్నాను నేను వాళ్ళ నుంచి పోరాడలేకపోతున్నా నా జ్ఞానము కొద్దువ నా జ్ఞానం ఉంది ఫిజికల్ నాకు మెంటల్ స్ట్రెంగ్త్ అనేది చాలా ఉంది కానీ ఆ పర్సన్ చాలా బలవంతుల్లాగా ఉన్నాను ఫిజికల్ స్ట్రెంగ్త్ ఆయనకు చాలా ఎక్కువ ఉంది కానీ నాకు అది లేదే అని మనం అనుకుంటాం కానీ ఏమంటున్నా మన జ్ఞానము చా అన్ని అన్ని వెపన్స్ కంటే చాలా బెటర్ అంట మన ఒక జ్ఞానం అనేది అన్ని వెపన్స్ కంటే చాలా బెటర్ అంటే ఫిజికల్ స్ట్రెంగ్త్ కంటే మెంటల్ స్ట్రెంగ్త్ మన ఒక విజ్డమ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు దేవుడు ఆ జ్ఞానం ఇస్తే ఆ మెంటల్ స్ట్రెంగ్త్ ని ఆ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఆ పర్సన్ లో ఉన్నది ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు మనం ఒకసారి చూద్దాము అదే ప్రసంగి తొమ్మిదో అధ్యాయం పదిహేడో వచనం పద్దెనిమిదో వచనం చూసుకుందాం ఒకసారి కాగా ఆ కొన్నిటి ఆ బలము కంటే జ్ఞానము శ్రేష్టము గానే ఏమంటుండు బలము జ్ఞానము శ్రేష్టము మన బలము ఏం ఏం శ్రేష్టం అంట మన జ్ఞానము శ్రేష్టమంట బుద్ధిహీనలో ఎలువని కేక కంటే ఆ మెల్లగా వినబడిన జ్ఞానము మాటలు శ్రేష్టము మనం అనుకుంటాము ఈ టైంలో నేను ఒక ఆర్గ్యుమెంట్ విన్ కావాలంటే నేను మాట్లాడుతూనే ఉండాలా నేను మాట్లాడుతూనే ఉండాలా మాట్లాడుతూనే ఉండాలా నేను అప్పుడే ఆ ఆ రేస్ లో నేను విన్ అవుతా కానీ ఇక్కడ ఏమంటున్నావు మెల్లగా వినబడిన జ్ఞానులు మాటలు శ్రేష్టము మనము ఒక్కొక్కసారి ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఏం మాట్లాడతామో మన కంట్రోల్లో మనకు ఉండదు సో మనము జ్ఞానముతోని మెల్లగా వినబడిన మెల్లగా వినబడిన జ్ఞానుల మాటలు శ్రేష్టము క్లియర్గా చూడండి మెల్లగా వినబడిన జ్ఞానుల మాటలు శ్రేష్టము సో మన ఒక బుద్ధి బలము చాలా గొప్పది క అంటారు కదా బుద్ధి బలం కంటే అది కన్న కంటే బుద్ధి చాలా గొప్పది అని ఇక్కడ ఇది ఇది నిన్న దేవుడు అదే అంటు మనము మనకి మన జ్ఞానము దేవుని దగ్గర అడగాల మనము ఆ విజ్డమ్ ఇస్ ఫార్ మోర్ బెటర్ దాన్ వెపన్ అని అంటుండు ఇంగ్లీష్ లో విజ్డమ్ ఇస్ ఫార్ మోర్ బెటర్ దాన్ వెపన్ ఈ యొక్క జ్ఞానము చాలా చాలా గొప్పది ఆ ఒక వెపన్ ఆయన ఫిజికల్ స్ట్రెంత్ గానే నీ వెపన్ అనేది చాలా గొప్పది నీ యొక్క అనేది చాలా గొప్పది ను జ్ఞానంతో మాటలు మాట్లాడితే ఏది అయినా అది జ్ఞానం అనేది చాలా శ్రేష్టము సో తప్పకుండా జ్ఞానం పెట్టి నువ్వు మాట్లాడితే నీకు తప్పకుండా దేవుడు ఫలితం అనేది దేవుడు ఇస్తాడంట ఈ రోజు కాకపోయినా ఏ రోజైనా దేవుడు మనకి జ్ఞా తప్పకుండా అది నెరవేర్చాడంట మన లైఫ్ లో అదే అదే మూడో అధ్యాయం మూడో అధ్యాయము పన్నెండు పదమూడు వచనాల్లో ఏం మాట్లాడతారు ఒకసారి చూసుకుందాము మూడో అధ్యాయము పన్నెండు పదమూడు కావున సంతోషముగా నుండుట కంటెను తమ బ్రతుకు బ్రతుకు సుఖముగా వెళ్ళబడుచుటకు కంటెను శ్రేష్టమైన దేదీయు నరులకు లేదని నేను తెలుసుకుంటిని మరియు ప్రతి వారిను అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్ట జీతములను సుఖపడి భావించుట దేవుని దేవుడిచ్చిచు బహు బహు బహుమానమి అని తెలుసుకుని మనకి దేవుడు అన్ని ఇస్తాడు కానీ మనము మనకు దేవుడు జ్ఞానం ఇస్తాడు దేవుడు మనకి జ్ఞానం ఇస్తాడు మనకి ఒక మంచి లైఫ్ ఇస్తాడు మనకి వెల్త్ ఇస్తాడు పైసలు ఇస్తాడు అన్ని ఇస్తాడు కానీ ఇవన్నిటిలో దేవుడికి నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తున్నావా లేవా మనకి ఇవన్నీ ఇంపార్టెంట్ లైఫ్ లో మనకు ఉండాలంటే మనకి మనీ అనేది ఇంపార్టెంట్ మంచి లైఫ్ అనేది ఇంపార్టెంట్ ఒక ఇస్డమ్ అనేది ఇంపార్టెంట్ లగ్జీరియస్ లైఫ్ అని కొన్ని కొన్ని లైఫ్ లో మనకి ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా నీకు ఇంపార్టెంటే కానీ దానికన్నా మించి ఇంకొకటి ఇంపార్టెన్స్ ఏంటంటే నీ దేవుడైన యోహోబని నువ్వు ఎప్పుడు మర్చిపోవద్దంట నీకు ఇచ్చిండు కదా దేవుడే ఫస్ట్లో ఏమంటుండు దేవుడు నీకు ఫస్ట్లే నీకు ఫస్ట్ మెయిన్ ఏమంటుండు దేవుడు ఒక టైం నువ్వు ట్రస్ట్ చేయాలా మూడో మూడో అధ్యాయంలో చెప్తున్నాడు కదా దేవుడు ఒక టైం ని నువ్వు ట్రస్ట్ చేయాలా దేవుడు ఒక టైం మీద నువ్వు నమ్మకం ఉంచాలా పట్టుదలతో నువ్వు ప్రయత్నించాలా పట్టుదలతోనే నువ్వు ముందుకెళ్ళాలా మరి ఏమంటున్నావు ఎవరు తీర్పు తీర్చకపోయినా దేవుడే నీ పట్ల ఎప్పటికైనా తీర్పు తీరుస్తాడు అది నీతు మంతులైనా దుర్మార్గులైనా ఎవరి దగ్గరికి రావాలా వాళ్ళు అనుకుంటారు చూడరు చూడరు నన్ని కానీ దేవుడు చూస్తాడంట మన పర్సీవరెన్స్ మనలో అది ఉండాల జ్ఞానము కొదగోగా ఉంటే దేవుని దగ్గర అడగాల ఏది కూడా మనం రక్షించలేదు మన మన ఒక మనీ మనకు రక్షించలేదు మన జ్ఞానము మనకు రక్షిస్తుంది దేవుడు ఒక ప్లాన్స్ అనేది ఫ్యూచర్ లో ఏమేమవుతుంది దేవు దేవునికే తెలుసు సో మనము ధర్మమును పట్టి ఎవరి పట్ల దేవుడు ఉంటాడంట ఎవరైతే ధర్మమును అనుసరించి ఉంటారో నీతి గల వాళ్ళులై ఉంటారో వాళ్ళకి ఎప్పుడైనా దేవుడు న్యాయం తీరుస్తారంట మనం చేసే ప్రతి పనికి జవాబు ఉంటదంట ఏ రోజైనా ఏ దినమునైనాను ఏ దినమునైనానో ఆ ప్రతిఫలము నీకు భూమి మీద దొరుకుతుందంట అది కరెక్ట్ ఉండని రాంగ్ ఉండని నువ్వు ఒకవేళ తప్పు చేస్తే నువ్వు త్రవ్వుకున్నా దాంట్లోనే నువ్వు చేసుకున్న గూటిలోనే నువ్వు పడిపోతావు అంట ఒకవేళ నువ్వు మంచి చేస్తే ఆ ప్రతిఫలము ఏ నాడికైనా దేవుడు నీకు ఇవన్నీ ఇచ్చినా దేవుడు నీకు మనీ ఇచ్చినా వెల్త్ ఇచ్చిన మంచి లగ్జీరియస్ లైఫ్ ఇచ్చినా అన్ని నువ్వు కరెక్ట్ గా అనుసరించాలా అనుసరించగా అనుసరించి దేవుడి దగ్గర నుంచి తీసుకుంటావు కానీ రిజాయిస్ నీలో అది నీలో దేవుడు ఇచ్చిండు ఐ నువ్వు థ్యాంక్స్ గివింగ్ గా దేవుడు ఉండాలా ఇవన్నీ ఉంటేనే దేవుడు ఇంకా నీకు ప్రతిఫలం అనేది ఇస్తాడంట అండ్ మెయిన్ థింగ్ నీ దేవుడైన యహో అని ఎప్పుడు మర్చిపోదంట క్లియర్ గా ఇవన్నీ ఇస్తాడు దేవుడు ఇంతింత మంచి మాటలు ఈరోజు మన మనతో మాట్లాడి ఇంకొకటి హెచ్చరిక దేవుడు ఇస్తుండంట మనకి దేవుడా నువ్వు అన్నో కదా నీ టైం మీద ట్రస్ట్ చేయమన్నో ఆ నువ్వు నా మీద నమ్మకం ఉంచుమన్నో ఎప్పటికైనా నన్ను నాకు న్యాయం తీరుస్తానన్నో ఆ నీతి మంతుడుగా ఉన్నామన్నో ఆ మంచి పనులే చేయమన్నో ఏ రోజన్నా ప్రతిఫలం ఇస్తానన్నో దీర్ఘ శాంతం ఇస్తానన్నో ధైర్యముగా ఉండమన్నో భయపడుకుడి అన్నో ఇవన్నీ అన్నాడు దేవుడు ఇంతింత మంచి మాటలు మాట్లాడి ఒక్కొక్కసారి ఇవన్నీ మనలో లైఫ్ లో వచ్చినాక మనని మనము ఒకవేళని మర్చిపోతాం ఎవరైతే మనకి చాలా మేలు చేసిండ్రో వాళ్ళని మర్చిపోతాం కదా ఎవర ఎక్కువ మేలు చేసిండు ఇప్పుడు భయపడుకుని నేనున్నాను నీ పక్కన ఉన్నాను అన్నాడు కదా ఒక్కొక్కసారి మనము ఆయననే మర్చిపోతామంట ఆ మర్చిపోతే ఏమవుతాడని దేవుడు అది కూడా ముందే రాసి మనకి ఏమనవుతుందంటే దిత్యోపదేశ కాండము దిత్యోపదేశ కాండము అధ్యాయము పంతొమ్మిదో వచనము ద్వితీయోపదేశకాండము ఎనిమిదో అధ్యాయము పంతొమ్మిదో వచనము నీవు ఏ మాత్రమైనను నీ దేవుడైన యహోవను మరిచి ఇతర దేవతలు ననుసరించి క్లియర్ గా చూడండి మళ్ళా చదువుతున్నాను నీవు ఏ మాత్రమైనను నీ దేవుడైన నీ దేవుడైన యోహోవను మరచి నీ దేవుడైన యోహోవను మరచి ఇతర దేవతల ననుసరించి పూజించి నమస్కరించిన యొడల క్లియర్గా చూడండి ఇతర దేవతలను అనుసరించి పూజించి నమస్కరించిన యొడల మీరు నిశ్చయముగా మీరు నిశ్చయముగా నశించిపోదురని నేడు మిమ్మును గురించి నేను సాక్ష్యము పలికి ఉన్నాను క్లియర్గా గా ఇంత ఇంత ఇదిలా దేవుడు మాట్లాడుతున్నారు ఎవరిని అనుసరించాల మనము అనుసరించాల ఆయన తప్ప ఎవరిన అనుసరిస్తే ఏదైనా ఇతర దేవతలను అనుసరిస్తే పూజిస్తే మీరు నిశ్చయముగా నసించి పోవుదురు మీరు నిశ్చయముగా నశించి పోదురనే నేడు మిమ్మును గురించి నేను సాక్ష్యము పలికి ఉన్నాను అని క్లియర్ గా చెప్తు ఏదైనా కానీ మనము దేవునికి విరుద్ధంగా మనం చేయొద్దు అన్ని ఇచ్చిండు దేవుడు మనకి మనం జ్ఞానం ఇచ్చిండు మంచి లైఫ్ ఇచ్చిండు వేరే వాళ్ళకన్నా మంచి లైఫ్ ఇచ్చిండు నమ్మకంతో నుండు అన్నాడు నీతి గల వాడివే ఉన్నాడు అన్ని ఉన్నా కానీ నువ్వు దేవుని అనుసరించకుండా వేరే దేవతలని వేర వాళ్ళని పూజిస్తే కొంతమంది ఇప్పుడు ఇన్స్టెడ్ బైబిల్ని పూజ బైబిల్ వచనాల కంటే లేకపోతే దేవుణ్ణి కంటే మెయిన్ గా ఆ పర్సన్ ఎవరైతే చెప్తున్నారో మనకి వాక్యము వాళ్ళని ఒక దేవునిలాగా పూజిస్తుండ్రు సో అది కూడా నువ్వు తప్పే ఆ పాస్ట్ అన్ని నువ్వు దేవుళ్ళగా నన్ను మించిన దేవుడు ఎవ్వలేను నీలో ఉన్న వాడు వేరే గొప్పగా వాడు కాడు కదా వేరే వాళ్ళ ఒక టైంలో నేను వదిలేస్తాను భయపడుకూడి నేను నీకు దేవుడైన యహోవాన్ని తోడు ఉంటాడు నీ దేవుడైన యహోవని ఇచ్చేసి ఆయన మీద నమ్మకం ఉంచదు ఆ మనిషి మీద నమ్మకం ఉంచదు అది కూడా దేంట్లకు వస్తుందంతా పూజిస్తున్నామో అది కదా పూజిస్తున్నావు కదా పర్సన్ నేను ఏ దేవతలను అనుసరించొద్దంటాం మనము అనుసరింపగా పూజించి నమస్కరించిన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోదరని చెప్పుచున్నాడు అని అంటున్నాను సాక్ష్యము పలికి ఉన్నాను సో మనము నీతిగల వారవై ఎప్పుడైనా కానీ దేవుడికి విరుద్ధమై అయిన పనులు ఏం చేయకుండా దేవుడిని టైంతో మనం అనుసరించి దేవుని టైంతో ట్రస్ట్ చేసి మనం ముందుకు వెళ్తామో ఎప్పుడు మనకి దేవుడు తోడుగా నీడగా ఉంటాడంట ఈ వాక్యం దేవుడు దీవించాను కాక ఏసుప్రభ నీకే వందనాలు రాజా దేవుడ వాక్యంతో ఎన్నో అనుసరింపబడింది యేసుప్రభ మాలో జ్ఞానం కొదుగు ఉంటే జ్ఞానం కొదుగు ఉంటే మీ దగ్గర అడగాలి సుప్రభ మీ యొక్క వాక్యం మేము పాటించాలా నీతి వారవై ఉండాలా ఎప్పటికైనా ఏసుప్రభ మా పత్యలో న్యాయం తీరుస్తావని మేము నమ్ముతున్నాం రజా నీ యొక్క టైం అన్నిటికంటే గొప్పది రజా నీ మీద నమ్మకం ఉంచు రజా ఎడతెరగగా అడుగు అంటున్నావు పని చెయ్యి నేను సఫలం నీకు విజయం ఇస్తా అంటున్నావు ఎప్పటికైనా యసుప్రవ మేము నీతి గల వారవే యేసుప్రభ ఏది అనుసరించకుండా యసుప్రభ నిన్ను అనుసరించి నిన్ను పూజి నిన్ను యసు ప్రార్థించి నిన్ను నీ మీద నమ్మకం ముంచి మేము ముందుకెళ్ళాలా జ్ఞానము కొదువుగా ఉంటే నీ దగ్గర అడగాల యసుప్రభా అలా మేము నడుచుకునే జ్ఞానం అలా దైత్యం అని ప్రభాని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ థ్యాంక్ యూ సిస్టర్ ప్రైజ్ లోడ్ బ్రదర్ ప్రైజ్ లాడన్నా ప్రైజ్ లోడ్ బ్రదర్ ఆశీర్వాదం వేయండి బ్రదర్ అన్నా ప్రైజ్ లాడన్నా బ్రదర్ ప్రైజ్ లో ఆశీర్వాదం వేయండి ఆశీర్వాదం సరే అన్నా మన ప్రభు అయిన ప్రభు కృప ఈ యొక్క మీటింగ్ లో జాయిన్ అయిన మనందరికీ ఎవరైతే మన ప్రియులు రాలేదు వారికి వారికి అలాగే ఈ లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకి మనందరికీ సదాకాలం మనకు తోడుగా ఉండి నడిపించును కాక ఆమె అన్న ప్రైజ్ లాడ్ అన్నీ సిస్టర్ <Gã entender>